రమణ మహర్షికి భగవంతుడికి అభేదం అటువంటి సందర్భంలో భగవంతుడు రమణ మహర్షిని ఉద్ధరించినాడు వీరేంద్రుని ఉద్ధరించినట్టుగా రమణ మహర్షిని ఉద్ధరించినాడు అంటే ఎలా ఉంది వెళ్ళడానికి అపేశలము సార్ శ్రీరామకృష్ణుల్ని ఆ భగవంతుడు ఉద్ధరించినాడు అంటే ఏమిటి ఎలా ఉంటుంది మీకు అపేశలము స్యాత్ తోతాపురి మహారాజు వచ్చారు శ్రీరామకృష్ణుడి దగ్గరికి శ్రీరామకృష్ణుడు కళ్ళంపట నీళ్లు కారుస్తాం మహావ్యథతో వ్యగ్రతతో ఆయన కాలమీపడ్డాడు మహారాజ్ గురు మహారాజ్ నాకేమో ఆ ఈశ్వరుని యొక్క అభేద దర్శనము కాటం లేదు అని కాలమీపడ్డాడు పడితే అవును మరి నీకు అభేద దర్శనం ఎలా అవుతుంది కాళికాదేవిని భేదంగా దర్శిస్తో జగన్మాతను భేదంగా దర్శిస్తూ ఆ దర్శనాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడున్నావు భేద దర్శనానికి అలవాటు పడ్డావు భేద దర్శనంలో ఒక తృప్తిని కూడా సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం అది నీకు బాగా అలవాటయ్యి బాగా దానికి మరిగేవు భేద దర్శనానికి మరిగేవు మరగడం అంటే ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డావు కాబట్టి ఆయా భేద దర్శనాన్ని ఎంజాయ్ చేయడం ఏదైతే కలదో ఏ ఏ అంశంలోనైనా ఏమాత్రమైనా అదే అభేదర్శనానికి అడ్డుస్తుంది అని అయితే మరి మీరు చెప్పింది యథార్థమే నాకెందుకునో ధ్యానం చేసుకునేప్పుడు ఆ దేవిని పరిచర్య చేస్తున్నట్టుగా ధ్యానం చేయటంలో కొంత ఉల్లాసం ఉంటుంది నిశ్ అలా సైలెంట్గా నిశ్చలంగా అక్షరస్వరూపుడుగా చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండడంలో సోహం భావనలో ఉండడంలో నాకు అంత పెద్ద ఉల్లాసం అనిపించటం అది తెలుస్తోంది కానీ ఉల్లాసం అనిపించట్లేదు ఉల్లాసం అనేది ఇదిగో ఈ దేవీ భావనలోనే నాకు కలుగుతోంది మరి ఏం చేయాలి అని అడిగా తోతాపురి మహారాజుని ఇప్పుడు ఆయన చెప్పాడు చూడు నువ్వు ఏం చేస్తా ఉంటే ఈసారి నీకు ఆ దేవీ భావన ఎందు ఉల్లాసం కలగగానే ఓ కత్తి తీసుకుని ఆ దేవిని రెండు మొక్కలుగా నరకమని చెప్పాడు భావనలోనండి మా కత్తి అంటే మళ్ళీ ఇప్పుడు కత్తి తీసుకుని కొనుక్కొచ్చాదనుకున్నారు అంటే భావనలోనే అలా చేయను ఆ భేదాన్ని నరికేసే అసంగత పెట్టుకో ఆ భేదాన్ని ఆస్వాదించటం మానే అసంగతని పెట్టుకో అవసరమైతే ఆ భేదాన్ని నరికేసే అని గీత యొక్క శ్లోకాన్ని కోట్ చేసి మరి చెప్పాడు అసంగ శస్త్రేణ దృఢేణ్వా అసంగమనే శస్త్రంతో నరికేసే అని చెప్పాడు అంటే అలా భావన చేయి అలాగా భావన చేయి ఆస్వాదంలో పడిపోకు అలా భావన చేయి అని చెప్పారు చెప్తే శ్రీరామకృష్ణుడు చక్కగా ఆ రోజు ధ్యానం చేసి మొనాడు వెళ్ళి పాదాలకు నమస్కరించి నేను కృతార్థనైనాను అని చెప్పారు చెప్పిన వెంటనే తోటపది మహారాజా ఆయన రాగి ఏదో పట్టుకుని తిరుగుతూ ఉండేవారు అది పట్టుకుని ఆయన వెళ్ళిపోయారు అక్కడి వచ్చిన పని అయిపోయింది ఈ లెఫ్ట్ అన్నీ నేను ఎక్కడో చదివా హిస్టారిక్గా ఒక స్టోరీని చెప్పడం వల్ల నాకు తాత్పర్యం ఉండదు ఇదంతా హిస్టారిక్గా చెప్తున్నానని మీరు అనుకోద్దు అభేద దర్శనంలో ఉండేటువంటి ఆ మహిమను మీకు నేను మనవి చేస్తున్నాను కాబట్టి మీరు గాస్పిల్ చదివినట్లయితే దాంట్లో అభేద దర్శనాన్ని శ్రీరామకృష్ణుల చాలా బాగా చెప్తారు అది నీకు నీకు పొసగదు కదా నువ్వు భక్తుల్లోకి రాని తర్వాత తీసుకొస్తారు దాంట్లోకి కాబట్టి ఆ అక్షరస్వరూపులై ఉన్నారు అటువంటి వారిని ఉద్దేశించి శ్రీరామకృష్ణుల వారిని భగవంతుడు ఉద్ధరించినాడు అని చెప్తారా అని చెప్పడం తగదు ఒకవేళ చెప్తే అపేషల ముస్ కొనండి ఏదో మీరు పేపర్తో చెప్పుకోండి కానీ అంత బావులేదు మాట అంత సమంజసంగా లేదు ఎందుకంటే జ్ఞాని త్వాత్మైవే మతం జ్ఞాని ఆత్మస్వరూపుడు జ్ఞాని యొక్క ఆత్మయే పరబ్రహ్మ నిజానికి మహాత్ములు చెప్పారు ఒక మహాత్ములు చెప్పారు ఆ పరమేశ్వరుని యొక్క వ్యావహారిక రూపం ఎలా ఉంటుంది అంటే జ్ఞానిలాగా ఉంటుంది ఈ జ్ఞాని యొక్క పారమార్థిక స్వరూపమేది అంటే అక్షర పరబ్రహ్మయే అంతటి అభేదాన్ని అక్కడ చెప్తారు ఎస్మాచ్చ అర్జునస్ అత్యంతమేవైషీ భగవాన్ త సమ్యర్శన అనన్వితం కర్మయోగం భేదదృష్టిమంతమేవ ఉపదిశతి శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క హితమును కోరువాడు ఇప్పుడు కూడా గురువు శిష్యుని హితమును కోరుతాడు శిష్యునికి ఏది మేలు చేస్తుంది చూసుకుంటాడు అంతేగాని తన పాండిత్యాన్ని శిష్యు నెత్తి మీద వృద్ధే ప్రయత్నం చేయడు తన తన మహిమను తన విభూతిని శిష్యు నెత్తి మీద వృద్ధడు శిష్యునికి ఏది హితమో అది చేస్తాడు అది గురువు యొక్క ధర్మం అది ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకడు టైఫాయిడ్ జ్వరం పడి పచ్చని తీసుకుని అంటే మన పూర్వం అలా ఉండేది ఇప్పుడు ఏముండో ఏమలేదో పచ్చని తీసుకుని అలా బక్క చిక్కున్నాడు ఎందుకంటే వారం రోజులు తిండి తిప్పలేవు ఇప్పుడిప్పుడే కొంచెం కొర్రజావా అది తింటూ ఇప్పుడిప్పుడే కొంచెం ఓపిక తెచ్చుకుంటూ ఉన్నాడు వాడికి న్యూట్రిషనిస్టు చూడు నువ్వు ఇవాళ నుంచి బాదం పాలు రాగి రాగి జొన్న యొక్క ఇది ఇలాంటివన్నీ నువ్వు భక్షించి బాగా పుష్టి కొట్టడానికి కావలసినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని భక్షించు అని సలహా చెప్పాడు అనుకోండి వాడు సరే పెద్దవాడు చెప్పాడు కదా అని తెచ్చుకుని తిన్నాడు అనుకోండి ఏమవుతాడు కళ్ళు దిగు పడిపోతాడు అది ఆ అన్నాన్ని ఆ ఆహారాన్ని అది హజం హజం చేసుకోవాలి హజం అంటారు అంటే అది మొంట పట్టడం అలా చెప్పకూడదు వాడికి ఏమో చెప్పాలి ఆయన నీకు పుష్టి వస్తుందా నువ్వేమో కలిగారు కొడుకు ఆ కుర్రజావే నువ్వు కలుగుతూ ఉండు దాంతోపాటుగా కొద్దిగా టొమాటో వేసుకుని చారు కూడా తాగు అని చెప్పాలి టొమాటో వేసుకుని అని చెప్పాలి లేకపోతే జంటకుండా వేస్తే ఉన్న రోగం కూడా ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది అనాలగే చారు తాగురా అని చెప్పాలి ఆవకాయ అన్నం పెట్టకూడదు అన్నప్రాసనన్నాడు కాబట్టి ఈ అభేద దర్శనం ఉన్నది ఆవకాయ కొత్త ఆవకాయ అన్నం ఉన్నది కానీ కంగారు లేదు అర్జునుడు వాడు రాగద్వేషాలు గుప్పిట్లో ఉన్నాడు ఓ వైపుని ఒక శోభనాధ్యాస మనం సన్యాసం తీసేసుకుంటే ఎలా ఉంటుంది ఇంకోవైపునే ధర్మం ఈ దుర్యోధనుడు అంటే ఒళ్ళు మంట ఇంత అపకారం చేస్తారా ఈ రకంగా రాగము ద్వేషము పైగా డోలాయమాన స్థితి మన ధర్మాన్ని మనం చేయాలా లేకపోతే వెళ్ళిపోయి సన్యాసం తీసి కూర్చోవాలా ఇన్ని విధాలుగా ఆ డోలాయమాన స్థితిలో ఉన్నాడతను అటువంటి వాడిని ఉద్దేశించి అక్షరపర బ్రహ్మ కొంచెం తగ్గించాలి ఆ సైలెన్స్ కొంచెం బెటర్ అవుతుంది కొంచెం స్పీడ్ తగ్గిస్తే సరిపడుతుంది ఇంకేమి చేయక్కడ కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి అర్జునునికి అక్షరపర బ్రహ్మోపాసనను ఉపయోగ ఉపదేశిస్తే ఆ ఉపదేశ ఇప్పుడు బాగుంది బాగుంది నా ఇట్ ఈస్ నైస్ ఆ ఉపదేశము అది సార్థకము కాదు అది హితము కోరువాడు అలా చేయడు కాబట్టి అర్జునుని యొక్క హితమును కోరేటువంటి శ్రీకృష్ణుడు ఆ అర్జునునికి సమ్యగ్ దర్శనము అంటే అహం బ్రహ్మాస్మి ఈ జగత్తు మిథ్య ఉన్నది ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు ఆత్మ అభిన్యుడై ఉన్నాడు అనే సమ్యగ్ దర్శనం ఆ సమ్యగ్ దర్శనము అర్జునకు అన్వయించదు సమ్యక్దర్శన అది ఈ కర్మయోగము కర్మ సమ్యగ్ దర్శనానికి కర్మయోగానికి అవి సేమ్ స్థాయిలో ఉండవు సమ్యక్ దర్శనం అంటే అభేదం కర్మయోగము అంటే ఈశ్వరుడికి భక్తుడికి ఎత్కించి భేదాన్ని ఆశ్రయించి ఉంటుంది కర్మయోగం ఈశ్వరుని కర్మ చేయుము అది చేత కాకపోతే కర్మని మామూలు లౌకిక కర్మ చేసి ఆ ఫలాన్ని ఈశ్వరునికి అర్పించుము అంటే మీకు అది భేద దృష్టిపూర్వకంగా ఉంటుంది అలా సమ్యగ్ దర్శనంలో అభేదం ఉంటుంది కాబట్టి ఈ కర్మయోగాన్ని ఆ లెవెల్లో సమ్యక్ దర్శనంతో అది అన్వయించదు కాబట్టి అలా అన్వయించని సమ్యక్ దర్శనాన్ని కర్మయోగానికి ముడిపెట్టి చెప్పాడు అనుకోండి అది అర్జునునికి ఉపకారం చేసినట్టు అవుతుందా అపకారం చేసినట్టు అవుతుందా అపకారం చేసినట్టు డిస్సర్వీస్ అవుతుంది నేను ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ ఐ ఐ డోంట్ నో దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ నా ఫీలింగ్ బహుశా ఈ కాలానికి తగ్గదు తగని ఫీలింగ్ ఏమో నేను ఎరగను నా ఫీలింగ్ ఏమిటంటే మనం శిష్యుడికి శిష్యుడంటే విద్యార్థికి మనం ఉపకారం చేసినా మాన్న పర్వాలేదు కానీ అపకారం చేయకూడదు డిసర్వ్యూస్ చేయకూడదు విద్యార్థికి ఒక సూపర్ స్టిషన్ అంటగట్టి పంపించేస్తే వాడు బతుకున్నంతకాలం నాకు ఆ స్వామీజీ చెప్పాడు ఆయన పెద్ద పండితుడు ఆయన చెప్పాడు అని ఆ సూపర్ స్టిషన్ పట్టుకు వెళ్ళాడు కాబట్టి వాడికి ఏమీ చెప్పకుండగా వాడు తత్కాలము నన్ను నిరుత్సాహపడి నాకు స్వామిజీ ఏం చెప్పకుండా నన్ను తూసేసేయడాన్ని అనుకున్నా పర్వాలేదు తిట్టుకున్నా పర్వాలేదు కానీ వాడికి మాత్రం విద్యార్థికి మాత్రం ఒక తలాకాలైన ఉపదేశం ఒకటి సందేశం ఒకటి ఇచ్చి పంపించకూడదు వాడిని ఏ ఉపదేశం లేకుండా ఖాళీగా పంపించేస్తే తప్పు లేదా వాడు స్టూడెంట్ హీ షుడ్ టేక్ సంథింగ్ టేక్ హోమ్ మెసేజ్ అంటారు అమెరికాలో అలా అంటూ టేక్ హోమ్ మెసేజ్ వాడు ఒక చిన్న సందేశాన్ని పట్టుకుని వాడు ఇంటికి వెళ్తాడు ఆ సందేశము వాడిని ఇఫ్ నాట్ ఇమీడియట్లీ ఎప్పటికోప్పటికే వాడిని స్ఫూర్తిని కలిగించి సరైన దారిలో నడుపుతుంది మనం ఆ విధంగా జనులకు సర్వీస్ చేయాలి కానీ వాళ్ళకి లవంతో మొదలుపెట్టి మధ్యలో నివషం కాకుండా లమ్మని మళ్ళీ అర నివషం కాకుండా లా అని ఇప్పుడు లవమ్మనాలా లమ్మనాలా లా అనాలా తెలియకుండా వాడిని కరగాపులకం చేసి Allah uh, Jai, Allah Jai Spratthi will be taught about, it's a disservice. Allah Chai Kodha. I strongly feel about it. When people do this kind of disservice to the public, I feel uh, unhappy about it. Of course, I have to come out of my own unhappiness, but the point is, uh, public disservice is a disservice. Allah Chai Kodha. Kanaka Sri Krishna do, Arjuna yaka atyanta hita ishi. ఆయనకి తెలుసు సమ్యక్ దర్శనానికి కర్మయోగానికి దాదాపు డిఫరెంట్ లెవెల్స్ అని ఆయనకి తెలుసు తెలిసిండు కూడా ఉత్తమమైన సమ్యక్ దర్శనాన్ని పెండింగ్లో పెట్టి ప్రస్తుతానికి కర్మయోగమునే అర్జునునకు బోధించినాడు ఆ కర్మయోగము యొక్క రూపమెట్టిది సర్వకర్మ ఫలత్యాగం తతరు యథాత్మవా అని బోధించినాడు నత్మానం ఈశ్వరం ప్రమాణతో బుద్ధ్వా కచిత్ గుణభావం జిగమిషతి కశ్చిత్ నిరోఘాత్ ఈ వాక్యాలని నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు దాన్ని లెటరల్గా చూసినట్లయితే చాలా డివాసిటేటింగ్ సెంటెన్సెస్ అండి ఆత్మ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకున్న జ్ఞాని మళ్ళా తిరగ మళ్ళీ మళ్ళా ఒక లెవెల్ కిందకి దిగి నేను ఈశ్వరునకు పరతంత్రుడను అనే స్థితికి వచ్చుట అది సంభవమే కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఒక కథ చెప్తారు బృందావనంలో ఉడియాబాబాజీ మహారాజు గురించి కథ చెప్తూ ఉంటారు ఆయనలా రోడ్డం బట్టు నడిచి వెళ్తూ ఉంటారు అక్కడ అన్నీ దేవాలయాలే మీకు బృందావనం అంటే అన్ని టెంపుల్సే అక్కడ ఏదో ప్రధానమైన బాంక్య విహారీ టెంపుల్ ఏదో వచ్చింది దాని పక్కన ఆయన దాని సింహద్వారం పక్క నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటే మహారాజ్ భగవాన్ బాంక్య విహారీకా దర్శనంతో కీజియే అని ఎవడో పిలిచాడు భగవాన్ దర్శనం చేసుకోండి అనిపించాడు ఆయన దర్శనం చేసుకోమన్నాడు కాబట్టి అతడి మీద ఉండే ప్రేమతోటి చలో ఖరేంగే అని ఆయన దర్శనానికి వచ్చారు ఆయన ఉంటే ఆయన తన దారిని ఆయన వెళ్ళిపోతున్నారు బాంక్య బిహారీని దర్శనం చేసుకోవాలని ఆయనకు ఆయన వెళ్ళిపోతుంటే ఇలా ఎవరో అంటే లోపలికి వచ్చారు చేపట్టికి తీసుకెళ్తే వచ్చారు వచ్చి ఆ శ్రీకృష్ణుని ఇలా నిలబడ్డారు అయిపోయిన దర్శనం అయిపోయింది పురోహితుడు వచ్చి నెట్టి మీద ఏదో షట్టకోపం ఏదో పెట్టాడు ఆయన ఇలాగే నిలబడ్డారు అయిపోయిన దర్శనం అయిపోయింది మహారాజ్ దర్శనం అయిపోయింది సార్ వచ్చాను అని వచ్చేసాను వచ్చిన తర్వాత అడిగాడు మహారాజ్ బా వి కూడా పెట్టలేదే మీరు అన్నాడు అంటే ఆ మాడి ఇప్పుడు చెప్తా పెట్టరా అప్పుడు చెప్పిండొచ్చు కదా అన్నారు బయటకు వచ్చేదా చెప్పేవాడి మొహం అక్కడికి చెప్పుంటే దండం పెట్టివ్వండి కదా అన్నాడు అర్థమైందా మీకు స్టోరీ అర్థమైందా అదే అభేదర్శనం అంటే శంకర్లు అలా మాట్లాడుతున్నారు ప్రమాణత శాస్త్ర ప్రమాణము ఉపనిషత్ ప్రమాణము దానిని ఆశ్రయంగా చేసుకుని ఈశ్వరం ఆత్మానం బుద్ధ్వ ఈశ్వరుడు అంటే ఆత్మస్వరూపుడే నా స్వరూపమే ఈశ్వరుడు అని సాక్షాత్కరించుకున్నవాడు వాడు వెళ్ళి మళ్ళీ ఇగో ఇంద్రుడు అని పెట్టి వీడు విఘ్నేశ్వరు వీడేమో మరో దేవత భైరవ దేవత అని దండం పెట్టి అలా కనపడ్డ దేవతలు కలిగి అలా దండం పెడుతూ కూర్చుంటాడు ఆ దేవతలను నాకు నన్ను రక్షించని ప్రార్థిస్తాడని మీరు అలాగా నాకు అసలు చేతి గుణభావం గచ్చతి గిగమిషతి మళ్ళీ గుణభావం గుణభావం అంటే ఓ దేవత ఓ ఇంద్రదేవత నీవు నన్ను రక్షించకపోతే నా బతికి దో అయిపోతుంది అని ఇంద్రదేవతకి దండం పెట్టడం ఇంకో దేవత మరో దేవత మరో దేవత ఈ కోరిక ఈ దేవత ఆ భయానికి ఆ దేవత అలా ఉంటాడా ఉండడు అలా ఉండాలనుకుంటాడా అనుకోడు ఎందుకో తెలుసిన విరోధ వైరుధ్యం అది అలాంటి వైరుధ్యము మహాత్ములు ఎన్ని ఉండదు సాధకులు గమనించాల్సిన సత్యం ఏమంటే తమ జీవితంలో వైరుధ్యం లేకుండా చూసుకోవాలి మీరు ఓ పక్కనేమో ఒక తత్వాన్ని తెలుసుకుంటూ మరో పక్కన ఆ తత్వానికి విరుద్ధమైన స్థితిలో మీరు ఆచరణ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ వైరుధ్యము దానివల్ల మీకు ప్రోగ్రెస్ ఉండదు మీరు ముందుకు వెళ్ళలేకపోతారు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు వైరుధ్యం ఉండకూడదు అందు గురించి భక్త లక్షణాలని అధ్యయనం చేయటం అందుకోసం ఎందుకంటే మన జీవితంలో మన ఆచరణలో మన సంకల్పాలలో మన మాటల్లో మన చేష్టలలో భక్తికి విరుద్ధములైన ఎన్నెన్నో అంశాలు ఉంటాయి మనం ఒక పక్కన భక్తి అంటాం భక్తి భక్తి అంటూ ఉన్నాం మరుక్షణంలో భక్తికి విరుద్ధమైనటువంటి ఆచరణను మనం చేస్తాం ఒకప్పుడు తెలియక కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా ఒక రకమైనటువంటి అనాదర భావం చేత నెగ్లిజెన్స్ నెడ్వర్టెన్స్ అంట దానివల్ల భక్తికి విరుద్ధమైన ఆచరణములు చేస్తాం అటువంటి విరోధము అది మనిషి యొక్క వికాసానికి గొడ్డలిపెట్టు అవుతుంది అది ఉపకరించదు ఎనివే విరోధాత్ అనే మాట చూసి నేను చెప్పాను విజతను మహాత్ శ్రీరామకృష్ణని కాశీ వెళ్దాం రమ్మని అడిగారు కాశీ వెళ్దాం ఎందుద కాశీ ఇప్పుడు కలకత్తా నుంచి కాశీ ఎందుకని అడిగితే ఆయన అడిగారు అంటే విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి చూడు నీ ముందు విశ్వము కలదు ఆ విశ్వము యొక్క ప్రభువు కూడా నీ ముందే ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉండే విశ్వేశ్వరుణ్ణి దర్శించగలిగితే కాశీ వెళ్దాం అనవసరం ఇక్కడ ఎలాగో దర్శిస్తున్నావు నువ్వు ఇక్కడ విశ్వేశ్వరుణ్ణి దర్శించలేకపోతే కాశీ వెళ్ళినా కూడా నువ్వు దర్శించలేవు కాబట్టి అప్పుడు కాశీ వెళ్దాం అనవసరమే అని చెప్పారు ఆయన రిప్లై జీవన్ బై కాబట్టి మహాత్ములు ఆ అద్వయ ఆత్మభావాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞానులు తిరిగి భేదృష్టిని ఆశ్రయించి నేను అల్పుణ్ణి నువ్వు అధిగుడవు నన్ను కాపాడు నేను మునిగిపోతున్నాను నన్ను పైకి లాగు అంటూ ఆ రకంగా ప్రవర్తిల్లుట అనేది సంభవమే కాదు ఆ వైరుధ్యం అనేది వచ్చేస్తుంది కనుక తస్మాత్ అక్షరోపాసకానము సమ్యగ్దర్శననిష్టానా సన్యాసి త్యక్తర్వషణానాం అద్వేష్టావూతా ఇత్యాదిధర్మ పూగం గీతప్రస్ముకులు పూతం అనుంది తా కాదు గా గా ఉండాలి సాక్షాత్ అమృతత్వారణం వక్ష్యామి ఇతిప్రవర్తతే కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు అసమర్థ భక్తులే అయినప్పటికీ కర్మయోగాన్ని అనుష్ఠించే భక్తులే అయినప్పటికీ మీరు ఆ కర్మయోగాన్ని అనుష్ఠించుకుంటూ ఉండండి కానీ ఆ అక్షర పరబ్రహ్మోపాసకులు ఉన్నారే ఎవరైతే సాక్షాత్తు ఆత్మనిష్ఠులై ఉంటారో ఆ పరబ్రహ్మకు ఆత్మకు అభేదమును దర్శిస్తూ ఉంటారో వారి స్థితికి మీరు చేరుకోవాలి అక్కడికి చేరుకోవాలి మీరు చేరుకోవాల్సిన లక్ష్యం అది ఉన్నది ఆఖరి మెట్టు మీద ఉన్నాడు కానీ చేరుకోవలసినది అక్షర పరబ్రహ్మ నిష్ట అనే ప్రసాదాన్ని చేరుకోవాలి ఆఖరి మెట్టు మీద ఉన్నాడు ఇంకో మెట్టెక్కాలి ఇంకో మెట్టెక్కాలి ఇంకో మెట్టెక్కాలి అలా నాలుగైదు మెట్లు ఎక్కి ఆ ప్రసాదంలోకి వెళ్ళాలి కాబట్టి మీ ముందు మీరు చేరుకోవాల్సిన లక్ష్యము మీ ముందు పెట్టాలి అందుకోసం అసమర్థభక్తుని యొక్క లక్షణాలు చెప్పరు ఇక్కడ సర్వోత్కృష్టమైన భక్తుడు అంటే ఈశ్వరుణ్ణి ప్రథమ కల్పములో ప్రథమ పక్షం ఏమిటి మయ్యేవ మన ఆధర్స్వ అనే ప్రథమ పక్షం ఏదైతే ఆ పక్షాన్ని చేరి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శిస్తూ అంతిమంగా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించి ఎవరైతే అద్వయ ఆత్మనిష్ఠులే ఉంటారో అటువంటి జ్ఞానులైన భక్తులు జ్ఞానీ భక్తులు అటువంటి జ్ఞానులైన భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తున్నారు తస్మాత్ అందువల్ల అక్షరోపాసకులు అంటే అక్షర పరబ్రహ్మ నిష్ఠులు సమ్యగ్ నిష్ఠులు అంటే ఈ కనపడే జగత్తంతా కూడా ఆత్మచైతన్యములందే భాసిస్తోంది తప్ప ఆత్మచైతన్యం కంటే స్వతంత్రమైన సత్త గలది కాదు ఇదొక ఇదొక మయ ఇదొక దిఖావట్ అంటే ఒక సినిమా వంటిది స్వప్నము వంటిది ఈ జగత్తు దానికి వాస్తవికత లేదు దా అక్కడ సత్యం ఏమిటంటే ఆత్మచైతన్యమే సత్యం ఆ చైతన్యము నుండి ఈ జగత్తు భాషిస్తోంది ఆత్మ చైతన్యమే సత్యము తర్వాత ఆ పరమేశ్వరుడు కూడా ఆత్మచైతన్యస్వరూపుడుగానే ఇక్కడ ఉన్నాడు ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మచైతన్యం కంటే భిన్నంగా జగత్తు లేదు ఆత్మభిన్నంగా ఈశ్వరుడు కూడా లేడు ఉన్నది ఆత్మ ఒక్కటే దీనికి సమ్యగ్ దర్శనము అని పేరు ఆ సమ్యగ్ దర్శనాన్ని చెప్పారు మీకు నేను ఆ సమ్యగ్ దర్శనము నందు నిష్టగలవాడు ఎప్పుడైతే కంటే భిన్నముగా రెండవది లేదు అని తెలుసుకుంటారో ఎప్పుడైతే కనపడే జగత్తంటంతా కూడా ఇది మిథ్యా జగత్తుది కారికే కనపడటమే తప్ప దాంతో సారము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళకి వేషణలు ఏమీ ఉండవు కోరికలేమీ ఉండవు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలోనూ మీరు పిల్లవాడిని తీసుకుని సినిమాకి వెళ్ళారనుకోండి ఆ సినిమాలో వాడు అక్కడ హీరో ఐస్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు హీరో తింటూ పిల్లవాడు అంటాడు నాకు ఐస్ క్రీమ్ కావాలంటాడు మీరు కూడా అలాగే అంటారా నాకు ఐస్ క్రీమ్ కావాలంటారా అన్నారు ఎందుకని పిల్లవాడికి ఆ కనబడుతున్న ఐస్ క్రీము ఉన్న ఐస్ క్రీము కాదు ఊరికే కనబడే ఐస్ క్రీమే కానీ ఉన్న ఐస్ క్రీము కాదు అది కనపడడం వేరు ఉండడం ఉండడం వేరు ఆ సంగతి వాడికి తెలియదు వాడు కనబడమే ఉండడము అనుకుంటాడు అందుకోసం నాకు అగో ఐస్ క్రీమ్ కావాలి తెచ్చిపెట్టి వెళ్ళు తెచ్చిపెట్టని తండ్రిని పొడుస్తాడు అదే అసలు తండ్రి ఐస్ క్రీమ్ చూసా నాకు కావాలి నాకు కావాలంటాడు అనుకోడు ఎందుకు దాని మీద అతనికి కోరికే పుట్టదు ఎందుకు పుట్టదు అది సత్యం కాదు అది సత్యం కాదండి దాని మీద కోరికనే సత్యమైతే కోరిక సో ఆ విధంగా ఈ జగత్తంతా ఇది కేవలము కానీ దృశ్యమే తప్ప సత్యము కాదు అని ఎవరికైతే తెలుస్తుందో అటువంటి మహాత్ములు వారు సర్వ ఏషంగలను ఛాలెంజ్ చేసేసి ఉంటారు అవి ఎప్పుడూ పోయి ఉంటాయి వాళ్ళకి మళ్ళీ ఇంకా ఏషండలు నాకు స్వర్గలోకం కావాలి లోకేషంగ నాకు ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలి లోకైషన్ నాకేమో కొడుకు కావాలి నేను చచ్చిపోయిన తర్వాత తల కొరుగు పెట్టడానికి కొడుకు కావాలి పుత్రైషన్ కొడుకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుంచి ఏమైనా పడతాడా నేను పెళ్లి చేసుకోవాలి ముందు అంటే ఏదో కొడుకు కాదుగా తలకి కొరువు పెట్టి కొడుకు కావాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి దానికి వాళ్ళంత ప్రాసెస్ పెళ్లి చేసుకోవడంతో మొదలవుతుంది ఇప్పుడు పెళ్లి అంటే ఎక్కడి నుంచి చూసినా పిల్ల ఎవడో పిల్లని ఇవ్వాలి వీడికి వీడికి పిల్లలు ఇచ్చేదాకా అలాయా నేను పెళ్లి చేసుకుంటానండి నాకు ఎవడైనా పిల్లనిస్తారా అని ప్రకటించాలి అప్పుడు ఎవడో ఒక తండ్రి నీకు పిల్లనిస్తానరా అని రావాలి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి ఆ తర్వాత వీడికి కొడుకు ఆవిడ గర్భవతాయి వీడికి కొడుకు పుట్టి వాడు పెరిగి పెద్దవాడై వీడికి తలబరువు పెట్టడానికి వాడు ఇక్కడ ఇండియాలో ఉండాలి అమెరికా వెళ్ళిపోతే అది ఎన్ని ఉన్నాయో చూడండి పుత్రణ అంటారు దీన్ని ఈ తల కొనులు పెట్టడం వల్ల చూసేనా దీన్ని పుత్రేషణ అంటారు అదో కోరిక వదికి అలాంటి కోరిక ఉంటుందా ఆత్మజ్ఞానులకు అలాంటి కోరిక ఉంటుందా ఉండదు విత్త డబ్బు ఉంటుందా అది ఉండదు అంటే ఇవే యేషణలు దీంట్లో ఇంక్లూడ్ అయిపోయాయి చిత్త సర్వైషణానం ఏ ప్రాణినైనా ద్వేషించరు అలాంటి మహాత్ములు వాళ్ళకి ఉండే మొట్టమొదటి ధర్మం ఏమిటంటే ధర్మ పూగం పూగం అంటే సముదాయం వారి ధర్మములు అంటే లక్షణములు సహజ సిద్ధంగా ఉంటాయి స్పాంటేనియస్గా ఉంటాయి వారేం ప్రయత్నం చేయక్కర్లేదు సహజ ఉంటాయి ఏమిటో తెలిసినా ఆ ధర్మాల్లో మొట్టమొదటిది అద్వేష్ట సర్వభూతానాం ఏ ప్రాణిందు వారికి ద్వేషభావం ఉండదు అని మొదలుపెట్టి ఆ మహాత్ముల యొక్క ధర్మాలని చెప్తున్నారు అవి మాకెందుకండి మేము నాలుగో పక్షంలో ఉన్నాం లేదా మూడో పక్షంలో ఉన్నాం లేదా రెండో పక్షంలో ఉన్నాం మాకింది కదంటే నువ్వు నాలుగులో ఉన్నవాడు మూడుకి వెళ్ళవా వెళ్తావా వెళ్ళవా మూడు నుంచి రెండుకు వెళ్ళాలా రెండు నుంచి ఒకటికి వెళ్ళాలి ఎలాగ వెళ్ళడం మొదలుపెట్టు అద్వేషతో మొదలుపెట్టు నువ్వు అక్కడికి చేరుకుంటావు అని మానవులకు ఉపదేశం చేయటం కోసం ఆయన మొదలుపెట్టినారు శ్లోకం ఒకసారి అందాము ఇత్యాది ధర్మ పోగం ఈ ధర్మములు ఉన్నాయే ఎటువంటివి సాక్షాత్ అమృతత్వ కారణం మీరు నాలుగులో ఉన్న మూడులో ఉన్న రెండులో ఉన్న ఒకటిలో ఉన్నా మీరు ఎక్కడున్నా ఈ ధర్మాల్ని మీరు పట్టుకోగలిగితే సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా You will know it here and now. You will know it. You can experience it. You will know it.í. Í. You will know it. You will know it here and now.í.í. irane.í.í. Í. You will know it.ríe.í. You can experience it.í.í. Í. You can experience it.í.í. dennily.í.í. Í. Ni.i.í.k. A. Nitha branh Na shall have said sakesha Fong Te van.í.í. Sade van mх. ఇగో ఈ ధర్మాలను నువ్వు తెలుసుకో తెలుసుకోవడమే వాటిని పొందుట కూడా అవుతుంది తెలుసుకుంటే అవి మనకు అనుభవానికి వస్తాయి తెలుసుకోవటంలో అంత పవర్ ఉంది తెలుసుకోవడము ఆ తర్వాత చెయ్యడము అన్న ఇదేం చపాతీ కాదు చపాతి అంటే తెలుసుకుని ఊరుకుంటే సరిపడదు తెలుసుకున్న తర్వాత చెయ్యాలి చపాతి అంటే మీరు చెయ్యొద్దు తెలుసుకుంటే ఏమైనట్టు నాకు తెలుసు కానీ ఉపయోగం ఏంటి తెలుసుకోవాలి చెయ్యాలి కొన్ని అలా ఉంటాయి ఇక్కడ తెలుసుకున్న తర్వాత చేసేదేముండదు అద్వేష నాకు ద్వేషము లేదు అని ఇప్పుడు ఏం చేస్తారు పిండి రుబ్బి చివరి చేస్తారా ఉన్నాను కాబట్టి తెలుసుకోవడమే ఇక్కడ ఎవ్రీథింగ్ వెరీ స్పెషల్ కనుక అటువంటి ధర్మముల యొక్క సమూహము చెప్తున్నారు ముప్పై మూడు ముప్పై మూడు అనేప్పటికీ అమ్మ బాబు ఇన్ని ఎక్కడ మా వల్ల అవుతుందండి అని మీరేం బెగ పెట్టుకోండి ఒకటి ఉంటే దాంతోపాటు అర డజన్ వస్తాయి ఆ మొదటిది పట్టుకోండి ఇంకో డజన్ మీతో వచ్చేస్తాయి ఇవి నూడుల్స్ లాగా నూడుల్స్ ఏమన్నా ఒక్క నూడుల్ చేతికి కదా మొత్తం అన్నీ ఎలా తిండావు అంటే నువ్వు ఆ ఒక్కటి తింటూ ఉండు నువ్వు ఆ ఒక్కటి నోట్లో పెట్టుకో పెట్టుకుని దాన్ని సాగతి దాన్ని తీల్చు అంటూ ఉండు ఒక్కటే వస్తుంది కదండి మరి ఇవన్నీ ఎలా తినాలి నువ్వు ఒక్కటే ఆ ఒక్కటే అంటూ ఉండు అంటూ ఉండు ఏమవుతుంది మొత్తం ప్లేటు ఖాళీ అవుతుంది అలాగే ఈ ఒక్కటి పట్టుకో ఇంకొకటి పట్టుకో అది నువ్వు పట్టుకో ఒకవేళ అదే వస్తుంది ఒకదాని తర్వాత సాక్షాత్ అమృతత్వ సాధనం అంటే మనిషి ఇక్కడ ఇప్పుడు జీవించుకుండగా అమృతత్వాన్ని ఆ దైవత్వాన్ని ఈశ్వరత్వాన్ని ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకునేందుకు ఈ లక్షణములు సాధనములవుతాయి మీకు ఈశ్వరానుభవం కావాలా అయితే ఇదిగో మొదలుపెట్టండి అని శ్లోకం అద్వేష్ట సర్వభూతానా మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ అక్కడ కలిపేయకూడదు అండి సమదుఃఖ సుఖ క్షమీ అని ఆపి పలకాలి ఖచ్చితంగా ఆపి పలకాలి కలిపేయకూడదు కలిపేటువంటి ఎలా కలుపుతారని మీరు నన్ను అడగద్దు అటువంటి వ్యతిరేక దృష్టాంతాలు చెప్పరు ఎలా తప్పుగా ఎలా పలుకుతారో చెప్పరు కరెక్ట్గా ఎలా పలుకుతారో చెప్తారు అంతే కలపకూడదు పాణిని మహర్షి ఆయన ఆయన పాపం కష్టపెట్టుకుంటాడు ఏమిటిలో వీడిలో కలుపుతున్నాడని ఎందుకంటే కకారం పక్కన షా వచ్చినప్పుడు నిసర్గ ఇంక ఏమీ అవదదు అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటుందంటే ఏది ఏ మార్పు చెందదు నిసర్గం నాలుగైదు రకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది ఏ మార్పు రాదు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది సమ దుఃఖ సుఖ క్షమీ అనే పలకాల్సి ఉంటుంది దయచేసి పలకండి ఏదో ఇంతసేపు ఇంతకాలం నుంచి గీత చదువుతున్నారు కదా ఆ మాత్రం సంస్కృత వ్యాకరణం కూడా ఏం కొట్టదు వచ్చినా మన ఏం మీద పడి కొట్టదు ఉపయోగపడుతుంది అలా అంటారు తెలుగులో ఈ శ్లోకాలు తప్పుగా చదివే వాళ్ళని చూస్తే నాకు భయం ఎందుకు భయం అంటే వీళ్ళు ఇలాగే చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరిని మీకు ఎవరిని బోధించారని అడుగుతారు అయితే మాకు తత్వోధారణ గారి బోధించారు అలాగా ఈయన ఇలా కూడా చదువుతాడా శ్లోకాలు అనుకుంటాను నా గురించి అనుకుంటా ఈ శ్లోకము చాలా గొప్ప శ్లోకము దీంట్లో మొదటి లక్షణము అద్వేష్ట సర్వభూత నాం చూడండి అప్పుడే నిగేషన్తో మొదలుపెట్టాడు ఆయన అద్వేష్ట ఎలా లక్షణ భక్తుని లక్షణములు చెప్పంటే భక్తుడు సాష్టాంగణాలు పెట్టాడు బొట్టు పెట్టుకుంటాడు పంచి కట్టుకుంటాడు ఎలా చెప్పొచ్చు కదా నో అలా అదేమి మాట్లాడినే మాట్లాడ్ మనం అనుకున్నాం అది పోనీ పాజిటివ్గా చెప్పొచ్చు కదా ఏదైనా కరోనా పెట్టుకో అని అలా చెప్పొచ్చు అవి చెప్తాడు కానీ మొట్టమొదటి నెగిటివ్ బిగినింగ్ విత్ ది నెగిటివ్ నా శ్రీకృష్ణుడికి నా అంటే ఇష్టమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అక్షరాణం అటారోసునే ఉంటాడు అక్షరములలో ఆ అకారము నేనే ఆ పరమాత్మని ఆతోటే వర్ణిస్తారు అక్షర అక్షరం బ్రహ్మపరమం ఆతోటే ద్వరవుతుంది అక్షరం అన్నప్పుడు కూడా నెగిటివ్ ఏది నెగిటివ్ పార్టికల్ అంటే మీకు స్వరూపము నిత్య సిద్ధము స్వరూపాన్ని పట్టుకుందుకు మీరు పాజిటివ్ ఎఫర్ట్ ఏమీ చేయనక్కర్లా అది ఎప్పుడు సిద్ధించే ఉంది ఇప్పుడు చేయాల్సినలా ఏంటంటే ఆ స్వరూపాన్ని మనకి కాకుండా అడ్డుపడేటువంటి వాటిని తోసిపుచ్చటమే మనం చేయాల్సింది ఇప్పుడు వజ్రానికి సాన పెడతాడు వజ్రానికి సాన పెట్టడం ఉంటాడు వాడు వజ్రానికి ఆ కాంతిని వాడేమీ ఇవ్వడం దానికి ఆ కాంతిని ఆ ప్రకాశాన్ని వజ్రానికి వాడు ఇవ్వడం దానికి స్వతహాగానే ఉంటుంది ఆ ప్రకాశం అయితే ఆ ప్రకాశము కప్పు ఉంటుంది పైన జమైన మాలిన్యం చేత కప్పు పడిపోయి ఉంటుంది అప్పుడు వాడు ఆ వజ్రాన్ని తీసుకుని దాన్ని స్థాన పడతాం ఆ మాలిన్యమంతా పోతుంది పోతే దాని యొక్క స్వయం ప్రకాశము అలా అద్భుతంగా ప్రకాశిస్తుంది ఆత్మస్వరూపము కూడా అతిథియే మీలో దేవుడు ఉన్నాడు మీ స్వరూపమే దేవుడు వివేకానంద స్వామి ఈ పాయింట్ని చాలా మధురంగా చెప్పాడు ఆయన ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ మీలో దేవుడు ఆ దైవత్వం మీలో దాగి ఉన్నది పైకి రావకుండాగా దాన్ని మీరు తొక్కేసే పెట్టారు దాన్ని కప్పేసి తొక్కేసి నలిపేసే పెట్టారు అది పైకి వద్దామని ప్రయత్నం చేస్తే మీరు దాని పీకని మళ్ళీ లోపలికి తోసేస్తున్నారు పైకి రాగబట్టబట్టి పైకి దాన్ని దాన్ని పూర్తిగా తొక్కి అది పైకి తలెత్తకుండా చేసేసి దైవత్వం పైన ఏమో స్టేజ్ని ఎక్కి దేవుడు అంటూ అని అల్లరు కూడా చేయడం పైగా దాని చూడు ఓవైపు దాన్ని తొత్తు పెట్టేసి దేవుడను ఉపన్యాసాలు ఇస్తే స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇస్తే దేవుడు వస్తాడా నీలో ఉన్నాడు దేవుడు పైకి వద్దామని మహతహతహలా అడుగుతున్నాడు కానీ ఆ దేవుడిని పైకి రాని ఆ దైవత్వాన్ని పైకి వచ్చి రాని ఎలా వస్తాడు చూడు నీలో ద్వేషము ఉన్నదా చూసుకో ద్వేషము ద్వేషము ఉన్నదా అని అడిగిన దానికే ఆ ప్రశ్ననే నేను మా ఫ్రేజ్ మార్చి అడుగుతా లాంగ్వేజ్ మార్చి అడగడం ఇలాగా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా రెండు ఒకటే ప్రశ్నే రెండు ఒకటే అంటే ఉన్నారండి శత్రువులు లేకుండా ఉంటారా ఏదో ధర్మరాజు గారికి లేరైనా అన్నారు ఆయనకే ఉన్నారు మాకైతే ఉన్నారు ఎక్కువ మంది లేరు అరడెండ్ల మంది శత్రువులు ఉన్నారు ఒక ఆయన మీద మొన్న కోర్టులో కేసు వేసాను ఇంకా కోర్టులో కేసు వేస్తే అంతేది కోర్టులో కేసులు వేసేదంటే ఇంకా అది ఈ జన్మలో తేలీదు కాదు పంతొమ్మిది వందల కేసు మొన్న ఆ కేసు టేకప్ చేయాలా వద్దా టెక్నికల్ పాయింట్ మొన్న తేలినట్టుంది ఇంకా తేలలేదు అది ఇక్కడ దాన్ని విచారించాలా అక్కడ విచారించాలా అనే పాయింట్ ఇంకా తేలలేదు అది ఇంకా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మధ్యన యూబీసీలు అడుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కేసు తర్వాత పదకొండేళ్ల క్రితం ఎవడో సినిమా యాక్టర్ కార్ని తాగేసి ఆ రోజు ఫుట్పాత్ మీద నిలబడ్డాడు తోడుకున్న వాళ్ళ మీద తోలేశాడు రాత్రి ఒంటిగా ముగ్గురు నలుగురో చచ్చిపోయాడు పదకొండేళ్ళు అయింది ఈ పదకొండేళ్ళలో ఆయన పదకొండు ఇంటు మూడు ముప్పై సినిమాల్లో నటించి ముప్పై కోట్లు కూడా సంపాదించి ఉంటాడు ఈవళ ఆ కేసుకి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం మొదలుపెట్టారు ఛార్జెస్ ఇప్పుడు ఫ్రేమ్ చేస్తే మళ్ళీ మన ఆయుర్దాయం అయిపోతుంది అప్పటికి ఆ ఛార్జెస్ ఒక కొనుక్కు వచ్చాక కాబట్టి కోర్టులో కేసు వేయడం ఒక మాట చేసారు అంత మాట పట్టుకునేటో పోయింది మనస్సు అలాగే కాబట్టి శత్రు ఓ కోర్టు కేసు నడిపిస్తున్నామండి వాడు ఎలా మోసం చేశాడో కాకపోతే వాడి మీద కేసు ఒకటి వేశాం అదొకటి ఉంది తర్వాత మా మేనామావో మా బావమో ఎవడో వాడొక శత్రువు ఉన్నాడు తర్వాత మా ఆఫీసులో మా బాసులో ఐదారుగురు బాసుల్లో ఒక ఒక్క బాసు నాకు శత్రువు మిగతా బాసులందరూ మంచి వాళ్ళే శత్రువు మా జూనియర్స్లో ఒకటి శత్రువు ఉన్నాడు లేబర్స్ మందిలో ఒకటి శత్రువు ఉన్నాడు నాకు ఐదుగురే శత్రువులు ఉన్నారు అంటే అదే వర్కౌట్ కాదు ఎందుకంటే ఆ ద్వేషము అనే బాగా అర్థం చేసుకోవాలి చేసుకుంటే పోతుంది పోవాలి ఎందుకు తెలుసిన భక్తి కదా మనం మాట్లాడుతున్నది భక్తి అనే మాటకి మరో అర్థం ప్రేమ భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే ప్రేమ ద్వేషము ఈ రెండు ఒకే హృదయంలో కలిసి ఉండలేవు దీన్ని కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే ఇన్కంపాటిబిలిటీ అంటారు అవి కంపాటిబుల్ కాదు కంపాటిబుల్ కాదు ఇటు సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూసారా ఒక సాఫ్ట్వేర్లో ఇంకో సాఫ్ట్వేర్ని మీరు చొప్పిస్తే అది ఇప్పుడు శాప్ సాఫ్ట్వేర్లోకి ఆరిజల్ సాఫ్ట్వేర్ పెట్టి గవర్నమెంట్ని కిచిడి కింద చేసి ఒక ఒక ప్రాజెక్టు షీట్ తయారు చేయాలని ట్రై చేస్తే అది సాఫ్ట్వేర్ అది ఇట్ రిఫ్యూజస్ టు మొబిలైజ్ అది పనిచేయదు పని చేయకుండా క్రాష్ అయిపోతుంది ఎందుకంటే అది కంపాటిబుల్ కావు దీనికి ఇదే దానికి ఉంటాయి కంపాటిబులిటీ ఉండదు అదేవిధంగా మీ హృదయంలో దేవుడిపై ప్రేమ ఉండాలా అక్కర్లేదా ఉండాలి మీకు శత్రువులపై ద్వేషం ఉండాలా అక్కర్లేదా అది ఉండాలి ఉండవు రెండూ ఉండవు అయితే మరి ఏది పోయి ఒకటే ఉంటుంది ఏది పోతుంది ద్వేషం పోతుందా ప్రేమ పోతుందా ప్రేమ పోతుంది ద్వేషం ఉంటుంది కాబట్టి ద్వేషము శత్రువులు అనే రెండు ఒకే హృదయంలో ఉండవు ఓకే దాన్ని మళ్ళీ భాష మార్చి చెప్తా మీరు ఎవరిని ద్వేషిస్తారో వాడినే మీరు భావిస్తూ ఉంటారు ద్వేష ఆకారవాన్ అని చెప్పారు అంటే ద్వేషానికి ఆకారం ఉంటుంది దానికి రూపు ఉంటుంది ఏమిటి రూపు మీకు మీకు ఎవడో శత్రువు ఉంటాడు ఉపకారం చేసిన వాడే ఉండొచ్చు ఉపకారం చేసి ఉండొచ్చు నేనేం కాదంటలేదు మీరు అన్యాయంగా వాడు శత్రువు అనుకుంటున్నారని నేను అంటాను రా వాడు అపకారం చేశాడు నిజంగానే శత్రువు కానీ ద్వేషం ఎప్పుడైతే ఉన్నదో దానికి ఆకారం ఉంటుంది ఏమిటి ఆకారము అంటే ఆ ద్వేషము మీకు వాడు గుర్తుకొస్తుంది ఎవరిని మీరు ద్వేషిస్తారో అంటే వాడు శత్రువు వాడు గుర్తుకొస్తాడు వాడు గుర్తుకు రాగానే మనస్సులో ఆకారం ఫిక్స్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరి మీద కోర్టు కేసు వేసి ద్వేషిస్తూ ద్వేషం ద్వేషం ఉంటుంది కొద్ది గొప్ప ద్వేషం ఉందనుకోండి ఫలానా వాడు ద్వేషం ఉందనుకోండి వాడు గుర్తుకు రాగానే వాడి ఆకారం హృదయంలో నిలుస్తుంది నిలుస్తుంది మీరు ప్రయత్నం చేయక్కర్లా చక్కగా నిలుస్తుంది మనసు చెలించిపోదు ఫిక్స్ అవుతుంది అదే హృదయంలో అంటే ఇప్పుడు మీ హృదయంలో ఎవడున్నాడు శత్రువు ఉన్నాడు భక్తుడు హృదయంలో ఎవడు ఉండాలి భగవానుడు ఉండాలి ఈశ్వరుడు ఉండాలి ఒకే హృదయంలో శత్రువు వైపు ఈశ్వరుడు ఇంకోవైపు కలిసి ఉండుట అనేది సంభవము కాదు అద్వేషము నాకు ఆకారం ఉండదు మీకు ఎవరి మీద ద్వేషం లేదనుకోండి అప్పుడు హృదయంలో ఏ ఆకారం ఉంటుంది ఏ ఆకారము ఉండదు అద్వేషము నిరాకారము కానీ ద్వేషము సాకారం తర్వాత హృదయంలో శాంతి ఉన్నప్పుడే జ్ఞానము ఉదయిస్తుంది భక్తి పరిఢవిల్లుతుంది పరిఢవిల్లుట అంటే వెలయుట యొక్క సిస్టు శాంతి ఉండాలి శాంతి లేకుండా సౌఖ్యం లేదు భక్తి లేదు జ్ఞానం లేదు శాంతి ఉండాలి అంటే ద్వేషమనగా అశాంతి ద్వేషమంటేనే అశాంతి అద్వేషము అంటే శాంతి ద్వేషము లేకుండా అంటే శాంతి కాబట్టి హృదయంలో భక్తి జ్ఞానము శాంతి సౌఖ్యము ఇవి వెలసిల్లాలి అంటే ద్వేషం ఉండడానికి వీల్లేదు ద్వేషాన్ని మీరు తోసిపుచ్చాల్సి ఉంటుంది అదేమంత తేలిక కాదు అంచేతనే ఈ కొంచెం సూక్ష్మంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా చేస్తాను కూడా ఎందుకంటే డిఫికల్ట్ టాపిక్ పాఠం చెప్పడం డిఫికల్ట్ కాదు ఆచరణలో పెట్టడం డిఫికల్ట్ I know it's a difficult thing, therefore we give a lot of emphasis to that, and then you are with the pen. Most people love for me... They have natural paid millions or old people and they don't have price for me. I think they have natural paidlaral. They haveött İşAB Seiteoth 52 27 maybe they don't have the servility. అంటే ఒకతను అన్నాడు ప్రింటెడ్ బుక్ ఏ కదా నువ్వు చదువుతున్నావు నువ్వు చదువుతున్నదే అదే నేను చదువుతున్నది అదే అన్నాడు అంటే కాదులే నాన్న నువ్వు పొరపాటు చేస్తున్నావు నువ్వు చదువుతున్నది ప్రింటెడ్ బుక్ కాదు నేను చెప్తున్నది ప్రింటెడ్ బుక్ కాదు జీవితం బుక్ పాఠం చెప్తున్నాను నేను ఉంటే ప్రింటెడ్ బుక్ అక్కడ ఇది టీచింగ్ ఎయిడ్ టీచింగ్ ఎయిడ్స్ అని కదా ఇట్స్ టీచింగ్ ఎయిడ్ సబ్జెక్ట్ ఈజ్ జీవితం జీవితం పుస్తకాన్ని చదవాలి అద్వేషం అనేటువంటి టాపిక్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక ఆయన ఉన్నాడు నేను అందరినీ ఎందుకు ఉద్వేషిస్తానండి సర్వాణుభూతాన్ని నేను ద్వేషించను అధ్వేష సర్వభూతానని నేను ద్వేషించను సర్వభూతాల్ని నేనేం ద్వేషించను ఉదాహరణకి అమెరికాలో నాకు ఎవరు శత్రువులు లేరు ఆఫ్రికాలో శత్రువులు అస్సలే లేరు బంగ్లాదేశ్లో కూడా నాకు శత్రువులు లేరు బోడంతో జనం ఉన్నారు అక్కడ కానీ శత్రువులు లేరు ఢిల్లీలో చాలామంది జనం ఉన్నారు నాకు శత్రువులు నాకున్న శత్రువులు నలుగురు ఐదుగురు హైదరాబాదులోనే ఉన్నారు అంటే నాట్ లైక్ దాట్ అద్వేష్ట సర్వభూతానం అంటే అసలు ఈ సృష్టిలో నీకు శత్రువు ఉండరాదు అని అర్థం ఈ సృష్టిలోనే శత్రువు ఉండరాదు సో అయితే మరి ఒక శంక ఏమండి వాడు అపకారం చేశాడు దుఃఖాన్ని కలిగించాడు వాడి మీద ద్వేషభావం కలగడం సహజం కదా అంటే చూడండి సహజమే కానీ ఏది సహజమో అది అజ్ఞానమైనప్పుడు దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది చిన్నపిల్లవాడికి సహజ స్థితి ఏమిటి మట్టి నోట్లో పెట్టుకోవడం అది పిల్లవాడి సహజ స్థితి అక్కడ మట్టి ఉంటుంది మురికి ఉంటుంది అది తీసి నోట్లో పెట్టుకుంటాడు పిల్లవాడు అలా చేస్తాడు అది సహజ స్థితి సహజం సహజంగా దానీ బాగుందని వదిలేస్తారా ఆపుతారా ఎందుకని అది మురికి కనుక కాబట్టి అపకారం చేసిన వాడికి వాడి మీద ఒళ్ళు మండడం వాడి మీద శత్రుభావం కలగడం ద్వేషం కలగడం సహజమైనా తప్పు కనుక సహజమైనా తప్పు భాష్యం చూద్దాము అద్వేష్ట సర్వభూతానా ఆత్మనో దుఃఖహేతుమతి అదే అర్థం తనకు దుఃఖాన్ని కలిగించే వాడిని కూడా ద్వేషించకుండా అలా గొప్ప టాపిక్ అండి మీరు పెద్దలు జాగ్రత్తగా వింటున్నారు చాలా సంతోషం రేపు కంటిన్యూ చేద్దాం ఓంపూర్ణ మూర్ణ మిద